ీర్యంకరవై తేజస్వినీతమస్తు శాంతి సర్్రైధాగ్నే అభ్యాహితా పృథక్ ూమా వినిశ్చే అస మహతో భూత నిశ్వసి యేదో యజుర్వేద సామవేద అథర్వాంగిరసతిహాసపురాణం విద్యా ఉపనిషద్ శ్లోకా సూత్రణ్యను వ్యాఖ్యాై తా నిశ్వసి అనువ్యాఖ్యా మంత్రవివరణాన్ని అంతవరకు వచ్చాం మంత్ర మంత్రానికే వివరణము నేను మీకు దృష్టాంతం చెప్పాను అసతోమాసద్గమయ అనే మంత్రాలకి అర్కబ్రాహ్మణంలో మంచి వివరణ ఉన్నది ఆ వివరణలో బ్రాహ్ అది కూడా మంత్ర రూపంగానే బ్రాహ్మణ రూపంగా ఉంటుంది అలాంటి దృష్టాంతాలు మనం చూసుకోవాలి వ్యాఖ్యానాన్ని అర్థవాద ఇక వ్యాఖ్యానములు అంటే అర్థవాదములు అంతవరకు ఈ అర్థవాదములు మీకు తెలుసుండాహరణ చెప్తా చూడండి సత్యనారాయణ స్వామి వ్రతమైనది ప్రసాదం ఆయన షిప్ ఉంది ఆ కథలో ఆ షిప్ నిండా బంగారం తర్వాత బోర్డు అంత సామాగ్రి ఉంటాయి విలువైన వస్తువులు ఉంటాయి ఆయన ఆ హడావిల్లో ప్రసాదం తినకుండగా వెళ్ళిపోతే ఆ షిప్పుకు వెళ్ళగానే ఆ షిప్పు పైకి తేరిపోతుంది అంటే దాంట్లో బరువైన సామానంతా పోయి ఆకులు అలనులు ఉంటాయి ఎండ్రి టాకులు ఇత్యాదులు ఉంటాయి షిప్పు అలా పైకి తేరిపోతుంది అయ్యోయో నా సంపదంతా షిప్లో ఉంది వర్తకులకి షిప్లో ఉంటుంది సంపదంతా నా సంపదంతా షిప్పే అయ్యోయో అని పాపం వాళ్ళు చాలా అతను దుఃఖిస్తారు అప్పుడు అతని భార్య కంగారు కంగారుగా వచ్చి మీరు ప్రసాదం తినకుండా వెళ్ళిపోయారు అందుకోసమే అలా షిప్ అయిపోయింది చంపలు వేసుకుని వచ్చి కాలు కొడుకుని కూర్చొని ప్రసాదం రక్షించండి అని చెప్పేసి ఆ భార్య కోరుతున్నాను కోరితే వెంటనే ఇతను చంపలు వేసుకుని కాలు కొడుకుని ప్రసాదం తిని ఈసారి షిప్ వెళ్ళి చూసుకుంటే మళ్ళీ సామగ్రితో ఎండి ఉంటుంది ఇది కథ ఈ కథ విషయంలో రెండు రకాల ప్రవృత్తులు కనపడతాయి ఒక రకం ప్రవృత్తి ఏమిటంటే గుడు బసవన్న అక్కడ ఏ విధ అది లిటరల్గా తీసుకుని అలా తలకాయిపోయి అలాగే జరిగిందప్పుడు అప్పుడు జరిగింది ఈ మధ్య జరగట్లేదు అప్పుడు అలాగే జరుగుతూ ఉండేది అంటూ దానికి ఏదో చెప్పడం అది యథాతథంగా తీసుకునే అదే సత్యము అన్నట్టుగా తీసుకోవడం ఆ ప్రవృత్తి సరికాదు అది తప్పు అలాగా ప్రతీది కూడా లిటరల్గా తీసుకునే వాళ్ళు లేనిపోనివి కల్పించి చెప్తారు అక్కడ లిటరల్గా తీసుకున్నవాడు అక్కడితో టపడం ఇంకా ఏదో కల్పిస్తే ఈ మధ్యన అలాంటిది ఒకటి కల్పించి చెప్తుంటే విన్నాను ఆ చెప్పి ఆయన తా అని కూడా అంటాడు ఒకప్పుడు అలా చెప్పారు వాళ్ళు అంటాడు అలా జరిగింది తా అంటాడు అంటే ఆయన విని చెప్తున్నాడని మనకి తెలుస్తూ ఉంటుంది కర్ణాకర్ణిగా ఉంటుంది ఈ చెవిలోంచి ఆ చెవిలోకి ఆ చెవిలోంచి ఆ చెవిలోకి అలా వెళ్తూ తప్ప దానికి ఏమీ ప్రత్యక్షంగా దర్శించి ఇది ఆయన ఏమని చెప్తున్నారంటే ఒక ఆయన బొట్టు పెట్టుకునేవారొట్టు పెట్టుకుంటే బొట్టు పెట్టుకునేవారు అది కాదు బొట్టు పెట్టుకునేవారు నేను అంటున్నాను ఈయన ఏమంటారంటే ఆయన భ్రూమధ్యం ఇది భ్రూమధ్యం భ్రువర్ మధ్య అయిన గర్భగవద్గీతలో కూడా వస్తుందే కదా భ్రూ మధ్యం చిట్లి కుంకుమ రాలింది అని చెప్తున్నాడు ఆయన చూడండి అలాగే చెప్పచ్చా అందులో అది ఎవరి గురించి ఒక ఆయన ఉన్నారు ఆయన పెద్ద బొట్టు పెట్టుకుంటారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు పెద్ద కుంకుమంటారు ఇప్పుడు ఈ చూసారా ఇలా పెట్టుకుని పెట్టుకుని పెట్టుకుని మూడు గీతలు పడిపోతాయి పడిపోతే శివుడు వచ్చి అలా మూడు గీతలు గీసేశాడు అని చెప్పకూడదు ఇట్స్ నాట్ ప్రాపర్ లైక్ ఫ్యాక్ట్ వస్తే లైక్ ఫ్యాక్టర్ విభూ భూమధ్యమం చెట్లదు ఒకవేళ చిట్లితే ఏదైనా చర్మానికి సంబంధించి ఏదైనా తేడా వచ్చి చెట్లైనట్లయితే డాక్టర్ దగ్గరికి పోయి ఏదో చేయించుకోవాలి తప్ప దాంట్లో కుంకుమ ఎందుకు వస్తుంది రక్తం వస్తుంది కానీ కుంకుమ రాదు అలాంటి పిచ్చి వేషాలు సో ఆ రకమైనటువంటి తప్పు అభిప్రాయాలని లోకంలో కలిగించేందుకు వీళ్ళు చెప్పే ప్రసక్తి ఇలాగే ఇగో ఈ సత్యనభ్రత కథ దాన్ని లిటరల్గా తీసుకుని అది అలా జరిగింది అలాంటివి ఇంకా జరుగుతూ ఉంటాయి మీకు జరగట్లేదంటే మీరు చేత కాని కాబట్టి మీకు జరగట్లేదు జరిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మహాత్ములు ఈ ఏమీ జరగని వాళ్ళు ఏమీ కాదు అని ఇటువంటి ఒక తప్పు ధోరణి సమాజంలో నిర్మాణం అవుతుంది అది తప్పు రెండవది వాట్ నాన్ సెన్స్ దట్ స్టోరీ రిజెక్టెడ్ అది తప్పు ఎందుకంటే పాపం మీమాంసకులు అది కర్మ కదండి కర్ వ్రతం అంటే కర్మ కదా అది కర్మ గురించి సైన్స్ సైన్స్ ఆఫ్ కర్మ అని స్వామి వివేకానంద డిస్క్రైబ్ చేశాడు దాన్ని సైన్స్ ఆఫ్ కర్మ అన్నాడు ఆయన ఆ కర్మని వాళ్ళు పాపం చాలా శ్రద్ధగా దాన్ని అధ్యయనం చేసి వాళ్ళు దాని మీద కొన్ని వ్యవస్థలు ఏర్పరిచారు వాళ్ళు ఈ కథకి అర్థవాద అని పేరు పెడతారు ఇది పురాణ కథ కాబట్టి సరిపడిందనుకోండి మామూలుగా వేదనలో కూడా ఇలాంటి కథలు ఎన్నెన్నో ఉంటాయి నేను మీకు తేలిగ్గా అర్థమవుతుందని ఈ కథ చెప్పాను ఈ కథకి అర్థవాద అని పేరు లేకపోతే మూ పెట్టండి అర్థవాద హా అర్థవాదము అని బెటరు ఏమిటో చిన్నప్పటి నుంచి అర్థవాద అర్థవాద అంటుంటే అదే అలవాటైంది అర్థవాదము అంటే కూడా బాగుంటుంది అర్థవాదము అంటే చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అది అర్థం వద్దటి ఇచ్చర్థవాద అంటే దాని ముఖ్యార్థం మీరు తీసుకోకూడదు ముఖ్యార్థాన్ని పరిత్యాగం చేసి అది ఇంకొక అర్థాన్ని సూచిస్తూ అది పట్టుకోవాలి ముఖ్యార్థం ఏమిటి ఓ వర్తకుడు ఉన్నాడు ఆయన షిప్ ఉంది దాని నిండా సామానుంది ప్రసాదం తినకపోతే ఆ సామానంతా అదృశ్యమయ్యి ఆకులు అలములు వచ్చి సిప్పు తేలిపోయింది అది ముఖ్యార్థం అది తీసుకోకూడదు మీరు ముఖ్యార్థాన్ని ప్రేమగా వినేసి ఇంకొక అర్థాన్ని ఏదో చెప్తోంది ఏమిటో తెలిసినా అర్థము సత్యనారాయణ వ్రతం అయినప్పుడు ప్రసాదం తినడము కర్తవ్యము అని అది దాని అర్థం కాబట్టి వ్రతం చేసిన సందర్భంలో తప్పకుండా ప్రసాద భక్షణం కూడా చేయాలి ప్రసాదం తినమన్నారు కానీ మిమ్మల్ని ఏమన్నా కట్టెలు మొయ్యమన్నారా ప్రసాదం తినమన్నారు కదా దాంట్లో అంతా పంచదార నెయ్యి వేసి చేసిన ప్రసాదం తినమన్నారు డైబెటీస్ వాళ్ళు కూడా ప్రసాదం అని పేరు చెప్పి తినేస్తుంటే అన్ని ఆరోగ్యం బాగుండి తినకపోవడానికి ఈయనకేమే సమస్య అంత మరీ కంగారు పనికిరాదు ప్రసాదం తిని వెళ్ళు అర్థం దానికి మరి ఏమన్నా ఆ షిప్పు పైకి లేచిపోవడం ఏంటి అదంతా ఏమీ కాదయా అది ముఖ్యార్థం ఉన్న దానికి తాత్పర్యం కాదు అదంతా నువ్వు పట్టించుకోకు ఆ కథని పట్టించుకోద్దు కథకి ఎప్పుడు సందేశమే తీసుకోవాలి సందేశమేమి ప్రసాదము తప్పక తినవలేను ప్రసన్నమైన మనస్సుతో కూర్చొని ప్రసాదము ప్రేమతో భక్తితో తినవలేను అక్కడితో వ్రతం పూర్తయింది అది సందేశం సత్యనారాయణ ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను ఇంకా అన్నీ దీంట్లోనే సత్యనారాయణ మీరు పనిచేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏవిజి సత్సంగ వెళ్ళి సత్యనారాయణ వ్రతం స్వామితత్వ విధానంద అనే టాపిక్ మీద మీరు ఇవి డౌన్లోడ్ చెట్ చూండి నేను దాని సీడీలు కూడా తయారు చేసే వాళ్ళకి వచ్చా ఎక్కడో ఎక్కడో తిరుగుతోంది ఆ సీడీ మెడిటేషన్స్తో పాటుగా వచ్చింది దాన్ని విని చాలామంది చాలా బాగుంటుంది నన్ను మెచ్చుకున్నారు కూడా కాబట్టి దాంట్లో భాగవతంలో శ్లోకం ఒకటి ఉంది దాన్ని కూడా ఉటంకించి నేను చెప్పాను మీరు అది ఒక్కసారి బయటికి తీయండి మీకు మొత్తం వివరమంతా వస్తుంది ఏమండి ఇవి అర్థవాదములు ఇలాంటి అర్థవాదాలు వేదంలో కోకొల్లలుగా ఉంటాయి ప్రతి అడుగులోనూ అర్థవాదే ఈ అర్థవాద తాత్పర్యం ఏంటంటే విధిని స్థుతించుట స్త్యర్థేన విధి నా సుహు అనే సూత్రం కూడా ఉంది దీని మీద జేమిని మహర్షి యొక్క సూత్రం ఈ అర్థవాదులకి లిటరల్ మీనింగ్ మీరు తీసుకోవద్దు అని వాళ్ళే చెప్తారు వేదంలో ఉండే అర్థవాదులకి మీరు లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు అని చెప్తారు మీ దాని సందేశమే తీసుకోండి అని చెప్తారు వేదంలో ఎన్ని అర్థవాదులంటే ఎందుకంటే ఈ అర్థవాదల్ని మీరు మైనస్ చేస్తే వేదంలో వన్ థర్డ్ మిగులుతుంది టూ థర్డ్స్ మైనస్ అయిపోతుంది ఇంకో అర్థవాదం మీకు చెప్పే అంతకుముందు ప్రజాపతి రకామయత ప్రజాసు చేయేతి ప్రజలను సృష్టించాలని ప్రజాపతి గారు కోరుకున్నారు స తపస్సు చేశాడు స సర్పాను సృజత సర్పాలను సృష్టించాడు పాములు వచ్చాయి మనుషులను సృష్టిద్దామనుకుంటే పాములు వచ్చాయి సద్వితీయమతప్యత రెండోసారి మళ్ళీ ప్రయత్నం చేశాడు సవయాదశ్యసవిజత ఈసారి పక్షులు వచ్చాయి స అప్పుడు ఏమిట్రా సతృతీయమతప్యత ఏమబ్బా మన పని అవ్వటం లేదు ఏదో వినాయకుడిని చేయబోతే కోతిని చేసినట్టు అవుతుంది ఒకటి చేయబోతే ఇంకొకటి తయారవుతుంది అని పాపం మూడోసారి మళ్ళీ తపస్సు చేశాడు స ఏతం దీక్షిత వాదమ పశ్యత్ అప్పుడు దీక్షిత వాదము అనే ఒక మంత్ర సముదాయము గలదు అది దర్శించాడు ఆ తర్వాత సృష్టి చేస్తే మనుష్యులు వచ్చారు ఇప్పుడు మీరు ఇది సృష్టి విద్య పేరు పెట్టి మొట్టమొదటి పాములు వచ్చే తర్వాత సర్పాలు పక్షులు వచ్చే తర్వాత మనుషులు వచ్చారు అని చెప్పింది వేదము అని మొదలుపెట్టకూడదు వేదం యొక్క తాత్పర్యం అది కాదు ఎందుకో తెలిసిన వేదం ఇంకో చోట ఇంకోలా చెప్పింది ఇంకో చోట సృష్టి గురించి చెప్తా ఈ పావులు లేవు పక్షులు లేవు మనుషులు లేవు ఇంకో వరస చెప్పింది ఇంకో పద్ధతిలో చెప్పింది ఇప్పుడు అది కరెక్టా ఇది కరెక్టా అదే వేదం కాబట్టి మీరు ప్రభుల్లో పడిపోతారు కాబట్టి ఈ వాక్యాలకి ఆ వరసలో సృష్టి అయిందని కాదు ముఖ్యార్థం తీసుకోకూడదు అసలు సృష్టి గురించి కానే మరి ఇంకెందుగా అంటే దీక్షితవాదము అనే మంత్ర సముదాయము గలరు మీరు ఆ మంత్రాలని విడిచిపెట్టేసి మరిచిపోయి ముందుకు వెళ్ళారంటే మీ యజ్ఞం ఎందుకు పనికిరాదు అని అబ్బా అంత అవును ఎంత గొప్పవే అంటే ప్రజాపతి అని అలాగా కథని బట్టింది కాబట్టి ఎప్పటికీ విధిని స్థుతించట కొరకు మాత్రమే ఈ అర్థవాదములు వచ్చాయి అలాగే నిషేధవాక్యాలను నిందించటానికి కూడా అర్థవాదవాక్యాలు ఉపయోగపడతాయి అవన్నీ అర్థవాదములు ఇంకైతేనే శ్రీకృష్ణుడు అన్నాడు ఈ అర్థవాదాలకి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తే మీరు ప్రభుల్లో పడిపోతారు అని కొట్టిపారే శడు సో వేద వాదరతాపాథ నాణ్యదస్థితి వాదిన వేదమునందుండే వాదములు అంటే అర్థవాదములు ఈ అర్థవాదములను పట్టుకుని వాటిల్లో చెప్పినటువంటి ఫలాలనే మీరు వెతుక్కుంటూ కూర్చుంటే ఇంకా ఇంత ఈ కర్మ అర్థవాదములు అంటే కర్మ ఉంటుంది ఈ కర్మ తప్ప ఇంకా వేరే ఏదీ లేదు దాన్ని ఎక్స్క్లూజివిజం అంటారు వేదిక్ ఎక్స్క్లూజివిజం వేదంలో చెప్పిన కర్మ తప్ప ఇంకా ఏది మోక్షానికి మార్గం కాదు ఈ భక్తిని కూడా కొట్టిపారేస్తారు ఈ భక్తి మొదలైనవి ఇవేమీ పనికిరావు వేదంలో చెప్పిన కర్మ అయ్యే ఈ భక్తి జ్ఞానం ఇవన్నీ తీసి పక్కన పెట్టండి ఇంత మీమాంసకులు ఒప్పుకోవడం ఇప్పుడు ఈ కబీర్దాసు భక్తి త్యాగరాజస్వామి భక్తి రామదాసు భక్తి దీన్ని మీమాంసకులు ఆ ట్రెడిషనల్ మీమాంసకుల వాళ్ళ వాళ్ళు స్వీకరించరు దాన్ని వాళ్ళు దాన్ని ఈ భక్తి పేరు చెప్పి మీరు కర్మ మానేస్తారు వెళ్ళండి ఎనీ వేర్యర్ అటువంటి వేదికి ఎక్స్క్లూసివిజం ఏదైతే ఉందో వాళ్ళు ఉదాహరణకి ఒక ఆయన నన్ను అడిగారు ఏం పాఠం చెప్తున్నావా అని అడిగారు కాకినాడ అంటే రమణ మహర్షి సద్దర్శనం చెప్తున్నానంటే అవును ఏమండి మీరు సద్దర్శనం చెప్పడం ఏంటి మీరేదో ఉపనిషత్తుల పాఠం చెప్పాలి భాష్య పాఠం చెప్పాలి కానీ ఈ సదర్శనం లాంటి గ్రంథం ఎందుకు చెప్తున్నారు మీరు అని అడిగారు అంటే అలాంటారేమండి రమణ మహర్షి కదా అంటే రమణ మహర్షి మన ప్రాచీన సంప్రదాయంలో వచ్చినవాడు కాదు కదా ఆయన సన్యాసం సరిగ్గా తీసుకోలేదు అసలు విషయం దీన్ని ఎక్స్క్లూజివిజం అంటారు దాన్ని చాలా గట్టిగా ఖండించాడు శ్రీకృష్ణుడు ఎనీవే ఒకదాని నుంచి ఇంకొకటి చెప్పాను మీకు సో ఆ విధంగా వ్యాఖ్యానములు అంటే అర్థవాదములు అనువ్యాఖ్యానము వ్యాఖ్యానము रुंडू चपार अव्याख्यानमेंटे मंत्रव व्याख्यानल अर्थवादा अथवा वस्तुसंग्रहवाक्यवरणा अणुवख्या <coughs> यहाय से आत्मेपासीता అన్యోసౌన్యోహమస్మీతి నవేద యథ పశు ఏమి అయమేవ్యాశేష ఇది ఎలాగంటే అణువ్యాఖ్యానము అనే పదానికి వేరే వివరణ వేరే రకంగా వ్యాఖ్యానం చేసుకున్నారు ఆ పదాన్ని మీరు మరో రకంగా అర్థం చేసుకోవచ్చు ఎలాగంటే ఒక విషయాన్ని ప్రతిపాదించి కొంతసేపు దాని గురించి మాట్లాడి అక్కడికి అది కంక్లూషన్ చేసేస్తారు చేసేసిన తర్వాత విస్తారంగా చెప్పిన దానినే సమ్మరైజ్ చేస్తూ మళ్ళీ ఇంకో పేరాగ్రాఫో ఇంకో చాప్టరో మళ్ళీ తర్వాత చెప్తారు ఈ తర్వాత చెప్పినది అణు అంటే పశ్చాత్ ఈ తర్వాత చెప్పినది అంతకు ముందు చక్కగా ప్రతిపాదించిన దాని యొక్క సమ్మరైజేషన్ అటువంటి దానిని అణువ్యాఖ్యానము కైండ్ ఆఫ్ అపెండిక్స్ సమ్మరైజేషన్ ఉదాహరణకి భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం ఉందనుకోండి దాంట్లో కొత్తగా చెప్పి ఇది ముందు చెప్పిన భగవద్గీత యొక్క సారమంతా కూడా మళ్ళీ ఇంకోసారి సమరైజ్ చేస్తారు కాబట్టి భగవద్గీత పదిహేడు అధ్యాయాల బోధకి పద్దెనిమిదో అధ్యాయం అణువ్యాఖ్యానము అని చెప్పచ్చు ఏమండి ఆయన ఏమంటున్నారంటే అణువ్యాఖ్యానానికి దృష్టాంతం ఇస్తున్నారు ఎలాగంటే చతుర్థ బ్రాహ్మణంలో ప్రథమాధ్యాయం చతుర్థ బ్రాహ్మణం పెద్ద బ్రాహ్మణం అది ఆ బ్రాహ్మణానికి బ్రహ్మవిద్యా బ్రాహ్మణము అని పేరు పెద్దా ప్రచాంతాలంత ఉంటుంది అదే ఎప్పటికీ చవల్దది పాపోతూ ఉంటుంది అది మూడు వందల పేజీలంతా ఉంటుంది మేము ఫస్ట్ బుక్గా ఆ బ్రహ్మ బ్రాహ్మణంలో రెండు మౌలికమైన ప్రతిపాదనలు ఉన్నాయి ఏమిటది ఆత్మేత్యేవోపాసీత అది ఒక ప్రతిపాదన ఈ సర్వము ఆత్మయే అని మీరు ఉపాసన చేయాలి శ్రీరాముడు ఆత్మయే ఇది ఉపాసితా శ్రీకృష్ణుడు ఆత్మయే దుర్గాదేవి ఆత్మయే అంత ఆత్మయే అని మీరు ఉపాసన చేయాలి కావాలి ఆత్మకంటే భిన్నంగా జగత్తు లేదు ఆత్మకంటే భిన్నంగా ఈశ్వరుడు కూడా లేదు ఆత్మంటే అహంకారం కాదు మన మన మూలంలో ఉండే శుద్ధ చైతన్యం ఏదైతే అదే పరమాత్మ దానికంటే భిన్నంగా ఈశ్వరుడు లేడు దానికంటే భిన్నంగా జగత్తు లేడు కాబట్టి ఆత్మావా ఇదుగుము సర్వం ఈ సర్వము కూడా ఆత్మయే అని మీరు తెలుసుకోవాలి అని ఉపాసన చెయ్యాలి ఆత్మేత్య ఉపాసిత ఇప్పుడు కూడా విశాలమైన హృదయంతో అటు భక్తి అయినా కరెక్ట్గా ఉండాలి ఇటు జ్ఞానమైనా కరెక్ట్గా ఉండాలి భక్తి కరెక్ట్గా ఉంటే జ్ఞానం ఇంక్లూడ్ అయిపోతుంది దాంట్లో జ్ఞానం కరెక్ట్గా ఉంటే భక్తి దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది ఇటు సరైన భక్తి భక్తి సరిగ్గా తెలియక అటు జ్ఞానము కర్మకాండలో పడి మనుషులు గిలగల్లాడిపోతూ ఉంటారు పెద్ద సమస్య సో ఆత్మేత్యవ ఉపాసీత ఇప్పుడు అన్నవరంలో ఏదో వాళ్ళు కుంభాభిషేకం ఏదో చేస్తున్నారు ఎందుకంటే ఆ దేవాలయం ఏదో పాడైపోయింది పడకపోవడం అంటే కాల కాలక్రమంలో అన్నీ పోతాయి గోపురాలు పోతే రాళ్లతోటి సిమెంట్ తోటి కట్టింది అది పడవకుండా ఉంటుందా అందులో చేసి పని అంతా కాముచోర పని చేస్తామంటే ముందే ఊరికి ముందే పడవుతుంది వర్క్మెన్ షిప్ పూర్ ఉన్నప్పుడు పాడైతే ఆశ్చర్యం ఏంటి అది పాడైతే ఆ దేవుడి యొక్క విగ్రహాలను తీసి పక్కన పెట్టి దాన్ని ఏదో రిపేర్లు చేశారు ఇప్పుడు మళ్ళీ తిరిగి దేవుని విగ్రహాలని పునఃప్రతిష్ఠ చేసినట్టున్నారు సంథింగ్ లైక్ దాట్ దానికి నిన్న ముహూర్తం పెట్టి జయేంద్ర సరస్వతి గారు చేశారు దీని మీద వీళ్ళు ఎంత గగ్గోలు పెడుతున్నారంటే ముహూర్తం తప్పు తప్పు ముహూర్తంలో చేస్తున్నారు మీరు దేవుడికి అపరాధం అయిపోతుంది ఆ దేవాలయం సరిగ్గా నడవదు అది కూలిపోతుంది అది విరిగిపోతుంది భగ్నం అయిపోతుంది అంటూ ఈ ముహూర్తం ఎక్కడ తప్పో అక్కడేమో ఆపాదం వచ్చింది అంటూ ఇలాగా వీళ్ళ తస్సరియా ఎంత గలాఫ చేసి పెట్టారో ఆ టీవీలో చూస్తే ఏమిటి వీళ్ళు ఇలా తయారయ్యారు ఏదో అన్నవరంలో ఏదో చేసుకున్నారు కదా ఏదో ముహూర్తం ఎవరో పెట్టారు కదా వాళ్ళు కూడా ఏదో పంచాంగం చూసే పెడతారు కదా ఇకమానుల పంచాంగాలు ఒకటి కాదు కదా డజన్ పంచాంగాలు ఉంటాయి ఏదో పంచాంగం పట్టుకుని ముహూర్తం పెట్టారు పెట్టి జయేంద్ర సరస్వతి గారు పీఠాధిపతి ఆయన వచ్చి చేస్తుంటే మనందరం కూడా దాన్ని సపోర్ట్ చేయాలి కానీ ఈ విధంగా కాళ్ళు కాళ్ళు పట్టుకు లాగే ప్రయత్నం చేయకూడదు వీళ్ళ పాండిత్యము ఆఖరికి అక్కడికి తేలి ఇంతే యథార్థమైన భక్తి అయినా ఉండాలి లేకపోతే జ్ఞానమైనా ఉండాలి ఇదేనా ఉండాలి అదేనా ఉండాలి మీరు అన్న ముహూర్తాలు కానీ లేకపోతే దేవుడు అంతా ఆత్మస్వరూపమైనయా ఏం పిచ్చి ఇదంతా ఆత్మేత్యేవో ఉపాసించ ఏమో నేను చెప్పిన దృష్టాంతం సరిగ్గా ఉందో లేదో మీరు చూసుకోండి సో అంతా ఆత్మరూపంగానే ఉంటుంది నువ్వన్న సుముహూర్తమో ఆత్మరూపంగానే ఉంటుంది దుర్ముహూర్తమో ఆత్మరూపంగానే ఉంటుంది సుఖం దుఃఖం అన్నీ ఆత్మ ధర్మ అధర్మ శుభ అశుభ అన్నీ ఆత్మరూపంగా ఉంటాయి శుభాశుభ ఫలైరేవం ఏమి శుభం అశుభం అని చెప్పేసి ఊరికే గలాభ చేస్తే ఏమైనట్టు శుభం అన్న దాంట్లో అశుభం ఉంటుంది అశుభం అన్న దాంట్లో శుభం ఉంటుంది ఇదంతా ఇచ్చా జగత్తు ఆత్మ ఒక్కటే సత్యం ఆత్మేత్య ఉపాసీత అన్నవాడు ఎలా ఉంటాడో తెలిసినా ఆ బాగుందండి చాలా సంతోషం మంచిగా జయించండి బాగా జయించండి అంటాడు అంతేగాని వద్యం ఉంది దుర్ముహూర్తం ఉందంట ఏదో మంత్రం చెప్తే ఆమె పొలం ఏదో చెప్పాడు తప్పులు కానీ మంత్రాలందరూ తప్పులుగానే చెప్తున్నారు ఇవాళ ఈ నువ్వు గురించి ఒక్కళ్ళని మనం తప్పు పట్టుకునే ఏముందని దానికి సర్దుబాటు అయిపోతాడు ఆత్మీయో సీతాల వాడికి ఏది సమస్య కాదు యూ కెన్ ఎవ్రీథింగ్ ఎందుకంటే అంతా ఆత్మరూపమే మనం ఆ దాన్ని దర్శించే ప్రయత్నం చేయాలి అని ఓ అదే బ్రహ్మవిద్యా బ్రాహ్మణం కొంచెం ముందుకు వెళ్ళి అన్యోసవు అన్యోహమ స్మృతి యథా పశువు ఇంకోవాక్యం ఈ దేవత నాకే ఆరాధింపబడే దేవత నాకంటే భిన్నంగా ఉన్నది ఆ దేవత కంటే నేను భిన్నంగా ఉన్నాను అని ఎవడైతే భావన చేస్తాడో వాడు తెలివైనవాడు కాదు తెలిసినవాడు కాదు స వేద సహా నవేద అతడు ఆత్మతత్వాన్ని తెలుసున్నవాడు కాదు ఆత్మ భిన్నంగా దేవత ఉండదు దేవత భిన్నంగా ఆత్మా ఉండదు యథా పశువు పశువుకి యజమానికి పాలిచ్చి ఆవుకి ఆవుని పోషించే యజమానికి మధ్యలో ఓ సంబంధం ఉంటుంది ఏమిటది అది పాలిచ్చినంతసేపు దానికి దాణ బాగా పెడతాయి దాణా పెట్టేప్పుడు కూడా ఆలోచిస్తాడు ఈ ఆవు ఎటువంటి దానాన్ని బాగా ప్రేమగా మేస్తుంది అని చూసుకోడు ఏ దాణా పెడితే పాలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయని చూసుకుంటాడు ఆవుని పాలు ఉత్పత్తి చేసే ఒక మిషన్ అని అనుకుంటాడు తప్ప తన దేహాన్ని అనుకోడు అలాగా తన దేహం కూడా ఒక ఫిజికల్ ఫ్రేము పనిచేసేటువంటి ఒక యంత్రం అని అనుకోడు ఆవు దేహాన్ని మాత్రం ఒక యంత్రంగా పరిగణిస్తాడు ఆవు పాలిస్తున్నంతసేపు దానికి దాణ బాగా పెడతారు అది పాలిపోకపోతే దాణా కొని పెట్టక్కర్లేదు ఎండుగడ్డి పారే దాని ముఖాన్ని అంటాడు ఎండుగడ్డిని చుట్టుముట్టు ఎండుగడ్డి పీపుకొచ్చి దాని ముఖాన్ని పాడేసి దీంతోనే బతుకుంటాడు సో ఈ దేవతకి వీడికి మధ్యలో అటువంటి సంబంధం ఉంటుంది యథాపశు దేవత కోరికలు ఎవళ్ళ కోరికలు తీరుస్తున్నాయి ఎవళ్ళు పూజలు అవి బాగా చేస్తే వాళ్ళ కోరికలు తీరుస్తుంది సపోజ్ మీరు పూజాది చేయలేదనుకోండి అప్పుడు దేవత ఏం చేస్తుంది మీ కోరిక తీర్చు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంతే కదా యథాపశు అంతే కదా అని ఒక వాక్యం ఉన్నది అంతేకాదు పశువు అంటే మరోలా అనుకున్నారు దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దాట్ కాబట్టి దేవత కూడా ఆత్మ కంటే భిన్నంగా లేదు అని ఈ ఆత్మస్వరూపాన్ని చెప్పినటువంటిది బ్రహ్మవిద్యా బ్రాహ్మణం చూడండి ఆయన ఇక మిగిలిన అధ్యాయమంతా కూడా ఆత్మ విచారానికి సంబంధించిన రెండు వాక్యాలు ఉన్నాయి చూడండి వాటి యొక్క మాత్రమే వాటికి అంగము మాత్రమే కాబట్టి మిగిలిన అధ్యాయ భాగమునంతనూ కూడా ఆ బ్రహ్మవిద్యా బ్రాహ్మణం అయిపోయిన తర్వాత ఇంకో బ్రాహ్మణం ఉంది శిశు బ్రాహ్మణమని ప్రాణ బ్రాహ్మణమని ఇంకా ఏవేవో బ్రాహ్మణాలు మూడో నాలుగో ఉన్నాయి అవన్నీ కూడా ఆ బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో చెప్పిన రెండు వాక్యముల యొక్క సమరి మాత్రమే అని అనువ్యాఖ్యానానికి దృష్టాంతంగా చెప్పారది అంత పొడుగు వాక్యం ఉందని మీకు తేలిగ్గా ఉండడం కోసం నేను వివరించాను యథా చతుర్థాధ్యాయే నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో అంటే రెండో అధ్యాయంలోనూ అర్థం ఉపనిషత్తు కౌంటు లేరు కదా ఆత్మేత్యోపాసీత ఇత్య ఆత్మేత్యమోపాసీత అనే వాక్యం అవుతుంది దానికి దానికి ఒక ఒక దృష్టాంతం యథావా లేదంటే అదే బ్రాహ్మణంలో అన్యోసౌ అన్యోహమస్మి తన స వేద యథా పశువు ఏం చె అనే వాక్యం ఒకటి దానికి అయమేవ అధ్యాయశేష ఈ అధ్యాయం చెట్ట జీవులు దాకా మిగిలిన భాగమంతా కూడా అనువ్యాధ్యానమే ఉదాహరణకి ఆత్మేత్యేవోపాసీత అని చెప్పారు కదా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ఎలాగా ఆత్మంటే ఏమిటి ఆ రకమైన వివరణ మీకు ఈ మైత్రేయీ బ్రాహ్మణంలో వస్తోందిగా కాబట్టి ఓ రకంగా మైత్రేయీ బ్రాహ్మణము అంతకు ముందు చెప్పినటువంటి ఆత్మేత్యేవోపాసీత అనే సూత్రానికి అనువ్యాఖ్యానము మాత్రమే మంత్ర వివరణాని వ్యాఖ్యానాన్ని మరి అనువ్యాఖ్యానం అదైతే వ్యాఖ్యానం మంత్ర వివరణములు వ్యాఖ్యానము కాబట్టి రెండు రకముల వివర రెండు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనువ్యాఖ్యానములు అంటే మంత్ర వివరణములు విాఖ్యానములో అంటే అర్థవాదములు అదొక పద్ధతి అథవా లేకుంటే అణువ్యాఖ్యానము అంటే సమరైజేషన్స్ వ్యాఖ్యానములు అంటే మంత్ర వివరణములు దిస్ ఆర్ దాట్ ఆ ఇవన్నీ కూడా బ్రాహ్మణంలో భాగమే ఏవ మంత్ర బ్రాహ్మణయోరేవగ్రహణం కాబట్టి ఈ విధంగా మీరు వేదము అంటే మంత్రము బ్రాహ్మణము రెండింటికే గ్రహణం రెండింటికే అక్కడ గ్రహణం అంతేగాని అంటే ఇక్కడ దాని అభిప్రాయం ఏమిటంటే ఈ మంత్రంలో ఋర్వేద యజుర్వేద సామవేద సర్వాంగిర సహానుంది కదా ఆ తర్వాత ఇతిహాస పురాణం విద్యా ఉపనిషత్ శ్లోక సూత్రాణ్యను వ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానాన్ని ఎనిమిది ఉన్నాయి ఈ ఎనిమిది వేరువేరు పురాణాలు ఇతిహాసాలు అది అలా కొడు ఇదంతా కూడా వేదంలో భాగమే ఆ ఎనిమిది కూడా బ్రాహ్మణమే అష్టవిధం బ్రాహ్మణం మొదట చెప్పిన నాలుగు మంత్రములు ఎదుర్వేద సామవేద అథర్వణ అని చెప్పారు కదా ఋగ్వేద అవి నాలుగు మంత్రములు ఈ ఎనిమిది కలిపి బ్రాహ్మణమే అంటే ఏమైంది మీ చర్చంతా కూడా వేదానికే పరిమితమై ఉన్నది అలాగే స్వీకరించాలి దీంట్లోకి పురాణాలని వాటిని తీసుకురాకూడదు ఎందుకు తీసుకుపోని మీ సొమ్ము ఏం పోయా అక్కడ పురాణం అని ఉంది కదా పద్దెనిమిది పురాణాలని మీరు తీసుకురావచ్చు కదా అంటే చూడండి మీరు పద్దెనిమిది పురాణాలని తీసుకొచ్చేశారనుకోండి ఈ బ్రాహ్మణంలోకి ఈ బృహదారుణి ఉపనిషత్తులోకి ఇంకా మీకు అసలు ఏకవాక్యతతో ఏం మీద అప్పుడు ఇంకా శివుడా విష్ణువా దేవియా కుమారస్వామియా విఘ్నేశ్వరుడా చంద్రుడా అంటూ కొట్లాడుకోవడమే మిగులుతుంది లేదా ఈ నక్షత్రమా ఆ నక్షత్రమా అంటూ దెబ్బలాడుకోవడమే ఉంది అప్పుడే ప్రారంభమైపోయింది ఏప్రిల్ ఒకటినా మార్చి ముప్పై ఒకటిన రామనవమి అని గారు చెప్పారు జన్మైతే తిథి కాదు జన్మైతే నక్షత్రం మృత్యువైతే తిథి అని చెప్పాడు ఆయన అని ఓ శ్లోకం చదివేశారు ఆయనకి సంస్కృతం అంత బాగా రాదని నాకు తెలిసిపోతూ ఉంటుంది ఆయన శ్లోకం చెప్పగానే ఆయనకి సంస్కృతం బాగా రాదు అని తెలిసిపోతూ ఉంటుంది కానీ ఆయన సంస్కృతం బాగా రాదని నాలాంటి అనామకుడికి తెలిస్తే ఉపయోగం ఏంటి టీవీ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా ఆయన పెద్ద జాంతుడు ఏమంటే ఆయన కొంచెం విభక్తి కొంత గడబడి నాకు తెలుస్తూ ఆయన అలాగే చెప్పకూడదు ఎందుకంటే జన్మంటే నక్షత్రం మృత్యు అంటే తిథి అంటే ఈ నక్షత్రం పేరు మీద జన్మ అన్నది ఒక్క తమిళనాడులో తప్ప ఆంధ్రదేశంలో ఎక్కడ లేదు అది ఆయన ఓ శ్లోకం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరినీ కూడా తీసిపరిచినట్టుగా చెప్తే అంటే ఇప్పుడు మీరు జన్మతిథికి జన్మ చేశారనుకోండి శ్రీరామ నవమనకూడదు నవమంటే అది తద్దినం పెట్టడానికే తిథి తప్ప అని చెప్తున్నా డైరా నవం అనకూడదు పునర్వసు ఉంటేనే చేయాలి జన్మ నవమంటే తర్జనం అయిపోతుంది ఎలాగంటే ఒక ఆయన ఒక ఆయన ఉన్నారండి ఇప్పుడు లేరు ఆయన ఈ జయంతి వర్ధంతి అని వండుంటాయి ఏమంటే మీరు జయంతి సభకు వెళ్ళి వారు కాలజ్ చేసేవాళ్ళు ఉపలి జాతర వదిలిపెడితే అందరూ ముక్కు వేలేసుకుంటారు అది జయంతి అంటే కాలజ్ చేయడం గురించి కాదు అది వర్ధంతి అంటే కాలజ్ చేయడం గురించి జయంతి అంటే పుట్టుక గురించి కాబట్టి కొంచెం జాగ్రత్తగా సందర్భం చూసుకుని అయ్యా జయంతియా వర్ధంతియా ముందే సెటిల్ చేసుకోవాలి తర్వాత వీడికి జయంతేవిటి వర్ధంత దేవుడి వీడికి తల్లి అవ ఇంకాడు వరింత కలిసి అలా ఉండకూడదు జయంతి అంటే జన్మ జా జా ఏమంటే వర్ధంతి అంటే ఇంకా ఆయన లేనప్పుడు స్వర్గాదిలోకాల్లో వర్ధింతున్నారనే అభిప్రాయం కాబట్టి వర్ధంతి ఆ రకంగా పెట్టుకోవాలి పెట్టుకునే జయంతి నాడు చెప్పే ప్రసంగం కరెక్ట్గా ఉండాలి వర్ధంతి నాడు చెప్పే ప్రసంగం కరెక్ట్గా ఉండాలి కాబట్టి అలాగా శ్రీరామనవమి నవంబర్ ముప్పై సారీ మార్చి ముప్పై కొంతమంది చేసుకుంటారు వాళ్ళందరినీ కూడా అలా తప్పు పట్టేసి చేయకూడదు అలా ఏప్రిల్ ఒకటిని ఇంక చేసుకుంటారు అది అదో పద్ధతి భద్రాచలంలో చేస్తే భద్రాచలాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు రామాలయం పీపుల్ ఉన్నారంటే వాళ్ళు ఈ పంచాంగాలు ఇవన్నీ మాకు ఎక్కడండి భద్రాచలం వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు ఏప్రిల్ భోషణం చేస్తున్నారు మేము అప్పుడే చేస్తున్నారు బెస్ట్ అది ఎందుకంటే ఇంక ఈ దెబ్బలాటల్లో మనం జరగ అయితే కొంతమంది స్మార్త పండితులు ఉన్నారు వాళ్ళు భద్రాచలం అంటే అది కట్టర్ వైష్ణవ లేదా స్మార్త పండితులు వాళ్ళు ఏమన్నారంటే మేము స్మార్తులం మాకు ఏప్రిల్ ఫస్ట్ కుదరదు మాకు ఆత్మేత్యేవోపా సీత అని తెలుసుకుంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వీళ్ళు కొంచెం ఏదైనా ఓ పెద్ద మనస్సుకి వచ్చి బాగుంటుంది వదండి ఇదంతా డైగ్రెషన్ సో ఈ విధంగా కాబట్టి ఈ పురాణాలు ఇతిహాసాలు దీంట్లో తీసుకొచ్చి పెడితే మీకు ఇంక ఇక్కడ ఆత్మ ఉన్నదేముండదు ఏకవాక్యత ఉండదు పద్దెనిమిది పురాణాలు మీరంటే పద్దెనిమిది ఉపపురాణాలు ఉన్నాయి ఇంకో పద్దెనిమిది పోనీ పద్దెనిమిది ఉపపురాణాలు కూడా పెట్టుకోండి ఇప్పుడు గణేష్ పురాణం ఉందనుకోండి ఉపపురాణం అది అది రెగ్యులర్ పురాణం కాదు కాళికా పురాణం ఉపపురాణం ఇలాగే ఉపపురాణాలు ఇవి శివపురాణం ఉపపురాణము అని యొక్క అభిప్రాయం కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీలు ఉంటాయి అయితే ఆ ఆగలేదు ఉపోపపురాణము అనో ఓ పురాణాలు ఉన్నాయి నిజంగా ఉపోపపురాణముడు అని ఉన్నాయి ఇక్కడ ఈ మధ్యకాలంలో ఓ ఓ పురాణం ఒకటి వచ్చింది కృష్ణా డిస్టిక్లో ప్రసిద్ధి చెందిన పురాణం పేరు గుర్తురావు పెరియ పురాణము తమిళనాడులో కృష్ణా డిస్టిక్లో సూత పురాణము అనుకుంటా బహుశా కృష్ణా ఓ పురాణం ఒకటి వచ్చింది బహుశా సూత త్రిపురలేని రామస్వామి చౌదరి గారు రాసిన పురాణం ఏదో ఉండాలి బహుశా లాంటిది ఏదో ఉండు కాబట్టి ఇవన్నీ దీంట్లో ప్రవేశపెట్టకూడదు పురాణం అష్టవిధం బ్రాహ్మణం ఇప్పుడు వేదం గురించి కొంచెం వివరణ నియత రచనావత అంటే శంకరులు వేదాన్ని మంత్రాన్ని అలా టెక్నికల్గా వ్యాఖ్యానం చేసి విదిలేదు టెక్నికల్గా చెప్పాల్సిందంతా చెప్పేశారు ఇప్పుడు దాని మీద ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే వేదము యొక్క స్వరూపం తెలియాలి కదా టెక్నికల్గా నాలుగు వేదాలు ఉన్నాయి బ్రాహ్మణం ఉంటుంది ఉంటుంది బ్రాహ్మణంలో ఎయిట్ పార్ట్స్ ఉంటాయి అంతా మీరు బాగానే వల్లించారు ఓకే అసలు వేదము యొక్క రహస్యమేమి దాని స్వరూపమేమి దాని మీద కొద్ది మాటలు అంటారు ఎక్కువ అంటారు అయితే ఆ స్పిరిట్ భాషకారుల యొక్క స్పిరిట్ ను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను చూద్దాం వస్తున్నాను విద్యమానస్య వేదస్ అభివ్యక్తి పురుష నిశ్వాసవత్ పురుష బుద్ధి ప్రయత్నపూర్వక వేద మంత్రము వేదము మంత్రం చూడండి మొత్తం వేదం అంతా అలా మంత్రాలన్నీ గడగడక లాడితే ఒక్కేసారి ఉదు ఒక్క ఉదుటిని పడ్డాయని అలా కాదు దీన్ని స్వామి వివేకానంద బాగా చెప్పాడు వేదము అంటే సంహిత దాని పేరే సంహిత వాళ్ళు సంహిత సంహిత అంటారు కానీ సంహితని ఎందుకు అంటున్నారు అది తెలుసుకోవాలి కదా సో దాని పేరే సంహిత సంహిత అంటే కలెక్షన్ అని అర్థం ఇప్పుడు మీరు బ్యాగ్ పట్టుకుని కూరగాయలు మార్కెట్కి వెళ్ళారనుకోండి వచ్చేప్పుడు బ్యాగ్ ఉండ ఒకే కూరగాయలు పది కేజీలు వేసుకుని వస్తారా చవగ్గా ఉన్నాయి కదా అని వంకాయలు ఒక పది కేజీలు పట్టుకొస్తారా ఎంత చవగ్గా ఉన్నా ఒక కేజీలో రెండు కేజీలు తెచ్చుకొస్తారు పచ్చిమిరపకాయలు పెట్టుకుంటారు బెండకాయలు పెట్టుకుంటారు అలాగా అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు కూడా రెండో మూడో పెట్టుకుని మొత్తం సంచి అంతకి దానికి సంహిత అనొచ్చు ఇట్స్ ఎ కలెక్షన్ అదే రకంగా ఈ వేదము మంత్రములన్నీ ఇట్స్ ఎ కలెక్షన్ ఒక మహాత్ముడు ఓ మంత్రం చెప్పాడు విశ్వామిత్రుడు గాయత్రి మంత్రం చెప్పాడు అలాగే వేర్వేరు మహర్షులు వేర్వేరు మంత్రాలని దర్శించినారు అవన్నీ ఓ చోటకి పోగేసుకుంటే మనకి సంహిత అయింది ఆ పోగేసేప్పుడు మేటరున్న మంత్రాలన్నీ ఒక చోటకి పోగేస్తే ఋగ్వేద సంహిత అయింది యజుస్సు అంటే పురోసు రూపంగా ఉండే మంత్రాలన్నీ ఒకచోట పోగు చేస్తే అది యజుర్వేద సంహిత అయింది ఆ రకంగా ఈ పోగు చేసే ప్రయత్నం చేసిన ఋషి ఒకడు ఉంటాడు ఇప్పుడు సంకలనం చేసివాడు ఒకడు ఉంటాడు కదా ఎన్సైక్లోపీడియా చేసివాడు ఒకడు ఉంటాడు ఆ రకంగా ఆ సంకలనం చేసే ఋషి పేరుతోటి ఆ సంహిత లోకంలో చలామణి అవుతూ ఉంటుంది ఉదాహరణకి తిత్తిరి అనే మహర్షి చేసిన సంకలనానికి తైత్తిరీయ సంహిత అని పేరు అలాగే వేరువేరు మహర్షులు చేసిన సంహిత సంహితలు అలా ఉంటాయి సో ఇవి మంత్రములు ఆ మంత్రములను వివరిస్తూ అష్టవిధ బ్రాహ్మణం మళ్ళీ ఉంటుంది సో ఈ రెండు కల్పితే వేదమైనది అంటే ఒక రకంగా మంత్రము ఒరిజినల్ ఎందుకంటే బ్రాహ్మణము స్వతంత్రం కాదుగా మంత్రము యొక్క వివరణ అయింది కదా కాబట్టి మంత్రము ఒరిజినల్ అసలు సిసల్ దాని వివరణ బ్రాహ్మణము అది కూడా వేదంలో భాగంగానే పరిగణిస్తారు ఇది ఉన్న వ్యవస్థ దీనికే ఆయన అబ్జెక్ట్ చేశారు ఎవళ్ళు దయానంద సరస్వతి ఆఫ్ నార్త్ ఇండియా ఆయన ఏమన్నారంటే మంత్రము మంత్రము అది అసలు సిసలు నువ్వు బ్రాహ్మణం కూడా వేదంలో భాగమంటావేమి ఇప్పుడు ఓ పుస్తకం రాశారనుకోండి దాంట్లో పైన మంత్రం రాసి కింద ట్రాన్స్లేషన్ పెడితే మధ్యలో గీత ఒకటి పెట్టి ఇది ట్రాన్స్లేషన్ అండి లేకపోతే ఇది దీనికి వివరణ పోనీ సేమ్ లాంగ్వేజ్లో వివరణ అని సెపరేషన్ పెట్టుకుంటున్నారా లేదా పెట్టుకుంటూ లేకపోతే అంతా కలిపి ఒకళ్ళే అని రాసేసారనే ఫీలింగ్ వచ్చే విధంగా చేస్తున్నారా చేయటం లేదు కదా కాబట్టి పైన భాష్యము కింద ఆనందగిరి టీకా ఆ రకంగా ఇది మంత్రము దాని వివరణ బ్రాహ్మణము సో ఇట్ కీప్ ది డిస్టింక్షన్ ఆ డిస్టింక్షన్ ఏం లేకుండగా అంతా వేదము అనే పేరుతో నువ్వు నడిపిస్తావేమిటి అని ఆయన అబ్జెక్షణం మీమాంసకులు ంసకులకి బ్రాహ్మణం మీద ప్రీతి ఎక్కువ మంత్రం కంటే సో బ్రాహ్మణం వాళ్ళకి ముఖ్యం మీమాంసాశాస్త్రంలో మంత్ర వివరణమే ఉండదు మంత్రానికి అర్థం చెప్పరు మంత్రానికి అర్థం చెప్తే దాన్ని నిరుక్తము అంటారు యాస్కాచార్యులు మంత్రార్థ విచారమేముండదు ఆ మంత్రము యొక్క వినియోగము ఉంటుంది వినియోగం అంటే విధి ఇతి కర్తవ్యత అర్థవాదములు ఇదంతా బ్రాహ్మణం అంచేతే మొత్తం మీమాంసా శాస్త్రం జయమిన సూత్రములు శబరస్వామి భాష్యం కుమారుల పట్టు వార్తీకం దీని మీద ఆయన ప్రభాకర ఆయన ఏదో గ్రంథాన్ని రాశాడు ఇంకా ఆ తర్వాత పెద్ద పెద్ద పండితులు ఆపదేవుడు ఇలాగంటే పెద్ద పెద్ద విద్వాంసులు పార్థసారథి మిశిర చాలా పెద్ద పండితుడు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ భాగాన్ని వివరించిన మీమాంస పండితులు వీళ్ళు మీమాంసకులు వీళ్ళకి బ్రాహ్మణమే ముఖ్యం మంత్రాన్ని బ్రాహ్మణానికి అంగం చేసి పెట్టుకున్నారు సో వీళ్ళు ఏం చేశారు రెండు ఎప్పుడైనా రెండు ఉంటే మీకు దాంట్లో ఎన్ని పక్షాలు సో మూడు పక్షాలు వస్తాయి అంతే కదా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఉన్నారనుకోండి ఈ చిన్న చిన్న పార్టీలు అందరూ వెళ్ళి కాంగ్రెస్లోనైనా జాయిన్ అవుతారు బీజేపీలోనైనా జాయిన్ ఇది కాదు అది కాదని థర్డ్ ఫ్రంట్ అని ఇంకొకటి వస్తుంది సో ఆ రకంగా మంత్రము బ్రాహ్మణము ఎప్పుడైతే మీరు రెండు అన్నారో మంత్రమే ముఖ్యము బ్రాహ్మణం ముఖ్యం కాదు అన్న ఆయన సమాజ దయానంద బ్రాహ్మణం ముఖ్యము మంత్రం ముఖ్యం కాదా అందరూ బ్రాహ్మణం ముఖ్యం అంటారు బ్రాహ్మణానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేస్తారు ఒక పెద్ద కుర్చీ వేస్తారు ఆ కుర్చీలో ఒక ఆయన్ని కూర్చోబెట్టేస్తారు మిగతా వాళ్ళందరికీ చిన్న చిన్న కుర్చీలు పక్కన వేసి కూర్చోబెడతారు బయటకు తోసేయరు వాళ్ళకు కూడా కూర్చోబెడతారు కానీ ఒక ఆయన్ని మాత్రం పెద్ద కుర్చీ వేసి కూర్చోబెట్టేస్తారు కాబట్టి ముఖ్యం తెలిసిపోతుంది కదా పోనీ రెండు కుర్చీలు వేయరు ఒకటే వేస్తారు పెద్ద కుర్చీలు సో అది మీమాంసకుడు వాళ్ళు బ్రాహ్మణానికి ఉచ్చస్థానాన్ని పెద్ద స్థానాన్ని ఇచ్చి మంత్రాలని తక్కువ స్థానంలో పెట్టేశారు వాళ్ళు అది మీమాంసకులు సో అంచేతనే మీమాంసకులకు ఆర్య సమాజీయులకు పడదు వాళ్ళకి మధ్యలో పచ్చగడ్డ వేస్తే భగ్గు పంట నేను ఒకసారి ఓ పొరపాటు చేశాను చేసిన ఆర్య సమాజీయులు నన్ను పిలిచారు వాళ్ళు సభ చేసి నన్ను పిలిచారు వాళ్ళకి ఎవరో చెప్పాడు ఈయన వేదం చదువుకున్నాడు ఆర్య సమాజీలు సభ చేస్తే ఎవరు వెళ్ళాలి ఆ సభకి వేద నలుకున్న వాళ్ళు వెళ్ళాలి కదండి పురాణ సభ అంటే అందరూ వెళ్ళొచ్చు కానీ ఆద్య సమాజ సభ కదా అది ఎవరు వస్తారు అక్కడికి చెప్పి విశ్వామిత్రను ఆద్య సమాజ ఆయన అలాగే రఘుమన్న రఘుమన్న మీకు అందరికీ తెలుసు ఇలాగ ఆద్య సమాజ వాళ్ళు ఎవరో ముగ్గురు నలుగురూ ఉన్నారు గోపదేవ శాస్త్రి గారు ఇప్పుడు లేరు ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు ఇలాగే ముగ్గురు నలుగురూ ఉన్నారు అదే మరి తక్కువలో ఇంతమందిలో వీళ్ళే కాదు ఇంకొకళ్ళని వెళ్ళిన పై వాళ్ళని పిలుద్దాం నన్ను పిలిచాడు నేను వెళ్ళాను నేను పెద్ద పొరపాటు చేశాను ఏంటంటే వాళ్ళకి మంత్రం చెప్పాలి కానీ బ్రాహ్మణం చెప్పకూడదు నేను ఎందుకు తోచలేదు మంత్రం చెప్పచ్చుగా నేను నేను మంత్రమైనా చెప్తాను బ్రాహ్మణమైనా చెప్తాను నేను రెండు వల్లించాను మంత్రం చెప్పడానికి బదులు బ్రాహ్మణం చెప్పాను నా ఉత్సాహంతో కొద్దిగా మంత్రం చెప్పి బ్రాహ్మణం కూడా చెప్పాను వాళ్ళు ఇష్టపడలేదు వాళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేశారు అబ్జెక్ట్ చేస్తే అలా మీరు అబ్జెక్ట్ చేస్తే ఎలాగండి మైక్ ఇచ్చిన తర్వాత మరి నేను చెప్పింది ఏదో మీరు వినాల్సి ఉంటుందని నేను కొంచెం మొండిగా నేను వ్యవహరించాను అది కొంచెం రసాభాస అయింది రసం బదులు రసం యొక్క ఆభాస కలిగిందని కొంచెం చెడింది రసం సో అలాగంటే సందర్భం ఒకటి వచ్చింది అప్పుడు అనుకున్నామా ఆద సమాజితోటి మనం కా ఉండాలి అని వేదం మీద ఇన్ని షేడ్స్ ఉంటాయి అలా ఉందా ఇప్పుడు అంటే మీకు వేదం గురించి ఒక సమగ్రమైన అభిప్రాయం వస్తే బాగుంటుందని అలా చెప్తున్నాను ఇప్పుడు ఈ వేద మంత్రం ఉన్నదనుకోండి ఈ మంత్రాన్ని ఒక ఋషి దర్శించాడు ఆ మంత్రము ఉన్నదియే విద్యమానస్యవ ఉన్నదియే ఈ చర్చంతా మీరు మంత్రానికి అప్లై చేసుకోండి ఉన్నదియే గాయత్రీ మంత్రం ఉందనుకోండి గాయత్రీ మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షి దర్శించారు ఏమన్నా కాకినాడ వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్నారు గాయత్రీ మంత్రంతో సంతాన ప్రాప్తికి గాయత్రీ మంత్రాన్ని వినియోగించవచ్చని అన్నారు నేనన్నాను సంతాన ప్రాప్తికి గాయత్రి మంత్రానికి సంబంధం ఏంటండి అది మోక్ష మంత్రం కదా అది దాంట్లో జీవుడి యొక్క బ్రహ్మ యొక్క ఐక్యాన్ని చెప్పారయ్యా అది మహావాక్యం దాంట్లో సంతానం ఈ గోళం ఏం లేదు అది అని అంటే ఆయన అంటారు ఒక బ్రాహ్మణంలో చెప్పారండి ఎలా అంటే నేను అన్నాను మరైతే కాదండి అన్నాను ఇప్పుడు బ్రాహ్మణంలో చెప్పారంటే ఇంక మనం ఏం చెప్తాం చూశారా మంత్రానికి బ్రాహ్మణానికి మధ్యలో గ్యాప్ ఎలా వచ్చిందా సో ఆ బ్రాహ్మణంలో ఉందో హీ ఈజ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ ఏ బ్రాహ్మణమో చెప్పమని నేను అడిగితే ఆయన చెప్తే అది యజుర్వేదంలో ఉందా ఇంకోతోటి ఉందా నేను ఏమైనా పసిగట్టే ప్రయత్నం చేయొచ్చు ఇంకా నేను అంత పుష్ చేయలేదాను ఎందుకులే లట్ హిమ్ హ్యావ్ హిజ్ వే అని వదిలేశాను నన్ను అక్కడికి రమ్మంటే నేను రానని చెప్పాను నాకు ఈ ఎండల్లో తిరిగి ఓపిక లేదు ఈ గాయత్రీ మంత్రానికి సంతాన ప్రాప్తి ఇటువంటి దాంట్లో నేను ఎక్కడ ప్రవేశించను అని నేను వెళ్ళలేదు సో ఆ బ్రాహ్మణానికి మంత్రానికి మధ్యలో డిస్టింక్షన్ ఎలా ఉందో చూడండి ఏమంటే గాయత్రీ మంత్రము విశ్వామిత్ర మహర్షి దర్శించారు గాయత్రీ మంత్రము అంటే విద్యమానశ ఈ రచన ఈ స్ట్రక్చర్ దానికి వర్తిస్తుంది ఈ బ్రాహ్మణానికి మీరు అప్లై చేసే ప్రయత్నం చేయొద్దు ఈ బ్రాహ్మణంలో అప్పుడే మనిషి యొక్క బుద్ధి ప్రవేశించేసింది మనిషి బుద్ధి ప్రవేశించిందంటే నాగద్వేషాలు ఉంటాయి సంతాన ప్రాప్తి అంటాడు భారతదేశం ఎప్పటికే నూట ముప్పై కోట్ల జనాభాతో ఇబ్బంది పడుతుంటే సో వాటెవర్ ఈ జనాభా గురించి ఎవడి గోలవాడిది జనాభా గురించి పట్టించుకుంటాడు పీపుల్ వాంట్ దైర్ ఓన్ డిజైర్స్ టు బీ ఫుల్ఫిల్ వాటెవర్ సో ఈ మంత్రము విద్యమానస్యవ అది ఉంది గాయత్రీ మంత్రము ఉన్నది మంత్రము ఉందంటే అక్కడ గాల్లో అలా వెళ్ళాడుతూ ఉందని కాదు ఆ జ్ఞానము మంత్రము అంటే జ్ఞానము ఆ జ్ఞానము ఉన్నది